మాత్రము మా నేమమిందు నీకేమి కూడీని చంత ధర్మమునకు రక్షించేవు నీవు నన్ను పిడికెడు బియ్యమే పెద్దరికంబగుచెలిమి పొడిబడ సంఖ్య మూడు దోసిళ్ళు నీళ్లు ఉడిగేజపము పేళ్ల నూట ఎనిమిదెంచేది తడుపుకొనేది తీర్థస్నానములన్నీయురక ఆకలిగొని ఉండేది మా వ్రతములు నీరసపుటాహారాలు నిష్ఠలెల్లాను ఊరతోటల పువ్వులొగి దేవపూజలు ఘోరమైన బతుకులు కోరేటి తపములు తిలలు దర్భలు పితృపూజలు పలుకకుండేది మా బలు మోసము ఇలాపై శ్రీవెంకటేశు మెప్పించేమా కలిగినది మాకునిక మణికాక